ో నమరి ఓ గణానామహే కవి కవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రుణోతి సీదసాదనంగాధిపతాశివసమారంభా శంకరాచార్య అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ మనం పదకొండో అధ్యాయం చూస్తూ ఉన్నాము ఎక్కడదాకా వచ్చామో చెప్తారా ఏమి పదహారు భాష్యం అయిందా స్టార్ట్ చేయాలి పదిహేను భాష్యం అయిపోయిందా అండి అయిపోయింది అనేక బాహూదర వ్రనే పశ్యామి వతోనంత రూప నాంత మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విర విశ్వ విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు విస్మయావిష్ణుడై అంటే వర్ణింపశక్యము కానీ ఆశ్చర్యములో ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయిన వాడై ఆ విశ్వరూపుణ్ణి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అది సందర్భం సో హే విశ్వేశ్వర సంబోధన సకల జగత్తునకు ప్రభువైన వాడా ఈశ్వరుడు అంటే శాసకుడు అర్థం ఈశ్వరుడు అంటే శాసకుడు అని అర్థం శాసించువాడు నియమించువాడు నియంత్రించువాడు ఈశ్వర శబ్దానికి అర్థం అది సో ఇంగ్లీష్లో ద లార్డ్ అని అనువాదం చేస్తారు ద ఓవర్ లార్డ్ అని కూడా అనువాదం చేస్తారు కనుక సకల జగత్తునకు ప్రభువైన హే ఈశ్వర విశ్వరూప ఇక్కడ ఈ ప్రభుత్వము అంటే ఈశ్వరుడు జగత్తునకు ప్రభువు ఎలాంటి ప్రభువు మామూలుగా ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫ్యాక్టరీకి ఓ ప్రభువు ఉంటాడు ఆయన జనరల్ మేనేజర్ అంటారు అలాంటి ప్రభువా కాదు అలాంటి ప్రభువు కాదు జనరల్ మేనేజర్ అంటే ఆ ఫ్యాక్టరీకి భిన్నంగా ఉంటాడు దానిని పైనుండి శాసిస్తూ ఉంటాడు ఒక నిమిత్త కారణంగా ఉంటాడు కానీ ఈశ్వరుడు జగత్తునకు ఆవిధమైన ప్రభువు కాదు ఎలాంటి ప్రభువు అంటే జగత్తు యొక్క ఉపాదానము కూడా ఈశ్వరుడే ఆ రకమైన ప్రభువు జగత్తు ఈశ్వరుని యొక్క రూపమే ఈశ్వరుడే జగద్పంగా ప్రకటమైనాడు ఇప్పుడు సరిగ్గా ఉంది జగదేవ హరి హరివ జగత్ ఇప్పుడు బాగానే వస్తుందండి ఇంతకు ముందున్న మైకు దీనికంటే బెటరు ఇది పికప్ సరిగ్గా లేదు జగదేవ హరి హరిదేవ జగత్ ఇప్పుడు బాగుంది అంటే జగత్తునకు ఉపాదానము ఫ్యాన్ స్పీడు తగ్గించగలిగితే బాగుంటుంది జగత్తునకు ఉపాదానము ఉపాదానము అంటే మెటీరియల్ ఇప్పుడు దీన్ని ఎలాగంటే బంగారము ఆభరణ ప్రపంచమును శాసించును అన్నట్టు ఎలా శాసిస్తుంది ప్రతి ఆభరణానికి అంతర్యామిగా ఉండి అంతర్యామి అంట బంగారము బంగ ఇప్పుడు ఆభరణానికి అంతర్యామి ఎవరండి బంగారం కాదు దానికి మనకు వెంటనే తెలిసిపోతుంది అదేవిధంగా సకల ప్రాణులకు అంతర్యామి ఈశ్వరుడే ఉన్నాడు ఇప్పుడు ఒక దేహం ఉన్నది ఈ దేహాన్ని మనం తదాత్మ్యం చేత నేను నేను అనుకుంటాం కానీ ఆ దేహంలో కూర్చొని శ్వాసని పీల్చి విడిచిపెట్టేది నేను కాదు ఆ దేహంలో కూర్చుని గుండె కొట్టుకునేట్లా చేసేది రక్తం ప్రసరించేట్లా చేసేది నేను కాదు ఆ దేహంలో కూర్చుని కన్నుకి చూపును చెవికి వినికిడిని అనుగ్రహించేది నేను కాదు మరి ఎవరు అదే ఈశ్వరుడు ఆ విధంగా సకల ప్రాణుల ఎందు అంతర్యామి రూపంగా ఉండి శాసించువాడు సో విశ్వేశ్వర విశ్వరూప అంటే ఇలాగ చెప్పచ్చు ఇప్పుడు ఆభరణ ప్రపంచానికి బంగారానికి దీన్ని అన్వయిస్తే ఈ విధంగా విధ్వనిస్తున్నది ఓ బంగారమా నీవు ఈ ఆభరణ ప్రపంచమునకంతకు శాసించుదానవు అని చెప్పి వెంటనే వాస్తవంలో ఈ ఆభరణ ప్రపంచ రూపంగా నువ్వే ఉన్నావు అని మనం చెప్పచ్చు సరిగ్గా ఇక్కడ కూడా అంతే విశ్వేశ్వర విశ్వరూప జగత్తును శాసించువాడా జగత్తు రూపముగా ఉన్నవాడా అనే విసంబోధనలు అనేక బా త్వా పశ్యామి పశ్యామి తత్వాంది కదా త్వా అంటే తత్వా నిన్ను పశ్యామి చూస్తున్నాను నిన్ను చూస్తున్నాను ఏ విధంగాను అనేక బాహూదర వక్ నేత్రం ఈ రూపంగా నిన్ను చూస్తున్నాను నీకు లెక్కలేనల్ని బాహువులు గలవు చేతులు లెక్క లేనన్ని చేతులు ఉన్నాయి ఈశ్వరుడికి ఎన్ని చేతులు ఉన్నాయి అంటే లెక్క లేనన్ని ఉన్నాయి అంటే వెంటనే ఒక చిత్రకారుడికి ఈ మాట చెప్తే ఆ చిత్రకారుడు ఏం చేస్తాడంటే ఒక మనిషిలాగా నిలబెడతాడు దేవుణ్ణి నిలబెట్టి పట్టుపంచాల మీద చిత్రానికి వేసేసి చేతులు ఇలా ఇలా పెట్టుకుంటూ పోతాడు ఎన్ని చేతులు పెట్టగలరు ఇలా మనిషి నిలబడితే రెండు చేతుల వరకు బాగానే ఉంది ని ఇంకో రెండు పెట్టండి నాలుగు ఇంకో రెండు పెట్టండి ఆరు దత్తాత్రేయ బొమ్మలకి ఆరేసి చేతులు పెడతారు సరే విష్ణువు బొమ్మకి నాలుగు చేతులు పెడతారు సో ఆ రకంగా ఎన్ని పెట్టగలుగుతారు ఇరవై పెట్టగలుగుతారా ఎంత గుచ్చినా ఎంత చొప్పించినా ఎన్ని పెట్టగలుగుతారు కాబట్టి అలాగే మనం దాన్ని అక్షరశ ఆ దానిని స్వీకరించటంలో చాలా ఇబ్బందులు వస్తాయి అంటే మరి ఇబ్బందులు వస్తాయని నేను అనుకుంటున్నాను ఏం ఇబ్బందులు లేదనేది మీరు బాధ్య ఉందాయా నువ్వు మళ్ళీ అలాగే అడ్డుపడకు అని మీరంటే నేను దండ దండం పెట్టేసి మాట్లాడడం మానేస్తా నాకేమనిపిస్తుందంటే అలాగే పెట్టుకుంటూ పోతే ఇబ్బందులు వస్తాయనిపిస్తున్నా అక్షరశ మనం దాన్ని స్వీకరించడం కంటే దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈశ్వరుణ్ణి గురించి మంత్రం ఓ మాట చెప్పింది విశ్వతక్షు ఋత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఋత విశ్వతస్పాత్ అని చెప్పింది అంటే ఈశ్వరుడికి ఎక్కడ చూసినా కళ్ళే విశ్వతక్షు ఎక్కడ చూసినా నోళ్ళు విశ్వతో ముఖ ముఖ అంటే నోరు అర్థం సంస్కృతంలో విశ్వతో హస్త ఎక్కడ చూసినా చేతులే విశ్వత స్పాత్ ఎక్కడ చూసినా పాదములే అని వర్ణించింది మంత్రం అంటే అర్థం ఏంటి ఈ సకల ప్రాణుల యొక్క నోళ్ళు ఆయన నోళ్లే సకల ప్రాణుల యొక్క చేతులు ఆయన చేతులే సకల ప్రాణుల యొక్క చూపులు కన్నులు ఆయన కన్నులే అని అభిప్రాయం అనేక బాహు సకల ప్రాణుల యొక్క పొట్టలు ఆయన పొట్టలే ఈ పొట్టనే దొందూసారా మీరు ఎప్పుడైనా దాని మీద అసలు అటెన్షన్ పెంచేసారా నేను వాళ్ళని గట్టిగా పే చేస్తూ ఉంటా దాని మీద అటెన్షన్ ఎందుకంటే నాకు ఇదే నోట్ నోట్స్ రాసుకుంటున్న చూడండి గీత నోట్స్ రాసుకున్నట్టుగానే నేను భిక్షల నోట్స్ కూడా రాసుకుంటూ ఉంటాను ఎవడేమో భిక్షిస్తాడు ఎవడేవో లేడు అది నోట్లు అన్నీ రాసుకుంటూ ఉంటా ఇలా రాసుకుని కూడా మర్చిపోతూ ఉంటా ఎనీవే సో చూడండి మనం మొత్తం ఆరోగ్యము సుఖంగా జీవించటం అనేది పొట్ట మీద ఆధారపడి ఉంటుంది దాంట్లో ఏం పారేస్తున్నామనే మీద ఆధారపడి మనిషి యొక్క సుఖ దుఃఖాలు ఆధారపడి ఉంటాయంటే ఎంత ఆశ్చర్యమో చూడండి వెరీ వెరీ అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్ తర్వాత మనిషి నడిచిపోతున్నాడంటే ఒక పొట్టని రెండు కళ్ళ మీద ఇచ్చి తిప్పేస్తున్నాడు అని అర్థం ఇట్ ఈజ్ లైక్ దాట్ ద స్టమక్ వాకింగ్ ఎలా ఉండాలనే పెయిర్ ఆఫ్ లెగ్స్ స్టొమక్కి కావాలి పెయిర్ ఆఫ్ లెగ్స్ మీకు నాకు అక్కర్లే కావాలో అక్కర్లేదు స్టొమక్కి అయితే చాలా అత్యవసరంగా కావాలి ఎందుకంటే భోజనం టైం అయ్యేప్పటికీ ఈ పెయిర్ ఆఫ్ లెగ్స్ ఉంటే ఈ స్టొమక్ ఏం చేస్తుందంటే ఆ బఫే టేబుల్ దగ్గరికి టక్ టక్ టక టక్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ ప్లేట్ పట్టేసుకుని ఆ బఫే టేబుల్ని సద్వినియోగం చేసి ప్రయత్నం చేస్తుంది కాళ్ళు లేవనుకోండి స్టొమక్ మాత్రమే ఉందనుకోండి ఎలా వెళుతుంది వెళ్ళలేదు కాబట్టి స్టొమక్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ ఏమో అని అనిపిస్తుంది ఉదరము వెరీ ఇంట్రెస్టింగ్ ఒకసారి మహాత్ముడు లెక్క వేసాడు నాకు లెక్కలు స్టాటిస్టిక్స్ గుర్తులేదు ఆయన ఏం చేశాడంటే గిన్నె పూర్వం వాళ్ళు గిన్నెలో అన్నం వండుకునేవారు ఒక షేరు సైజో లేకపోతే అడ్డ గిన్నె అనేవారు అడ్డ అంటే డబుల్ షేరుకి డబుల్కి అడ్డని అంటారా అలాంటి గిన్నె సో ఒక అడ్డెడు అడ్డెడు అడ్డెడు గిన్నె దాని పేరు అడ్డ కాదు అడ్డెడు అడ్డెడు గిన్నె అంటే దాని సైజు ఇవై మాత్రం ఉంటుంది ఇత్తడి ఆ గిన్నెలో వండేవారు అన్నాన్ని ఆయన లెక్క ఏమేసేది అంటే ఈ గిన్నె యొక్క జీవిత కాలంలో అంటే అది దుడ్డుగా తిక్కుగా ఉంటుంది ఈ గిన్నెలు తిక్కుగా ఉంటాయి అవి వాటిని తోమి తోమి ఎంత తోజినా అరగవు కానీ మొత్తానికి అరుగుతాయి ఒక ఇరవై ఏళ్ళు దాని లైఫ్ అనుకున్నాయి ఎప్పుడో చిల్లు పడితే అవతల ఒక ఇరవై ఏళ్ళు లైఫ్ అనుకోండి ఆ గిన్నెకి సపోజ్ అది ఎంత బియ్యాన్ని ఉడికించి ఉంటుందంటారు ఎన్ని వందల టన్నుల బియ్య అది ఉడికించి ఉంటుందని ఊహించచ్చు కొన్ని వందల వేల టన్నుల బియ్యాన్ని ఆ గిన్ని తన జీవిత కాలంలో ఉడికించింది ఆ గిన్నె వంటిది ఉదటము ఎన్ని వేల టన్నుల బియ్యా అన్నాన్ని బియ్యంతో ఉండిన అన్నాన్ని దీన్ని ఇది పచ్చనం చేసిందో ఒక జీవితకాలం అని ఆయన స్టాటిస్టిక్స్తో సహా ఇచ్చాడు ఇంత ఇన్ని బస్తాల బియ్యాన్ని ఇది పచ్చనం చేసిందని చెప్పేసి లిస్ట్ ఇచ్చేప్పటికి నాకు కళ్ళు బైర్లుగమ్మాయి అమ్మ అబ్బాయి అంత పచ్చనం చేస్తుంది ఆయన ఆ గిన్నెకి దీనికి ఏమీ తేడా లేదు ఒకప్పుడు గిన్నెను పోలి ఉంటుంది అడ్డెడు గిన్నెను పోలి ఉంటుంది ఈ ఉదరములు ఈ ఉదరములయందు కూర్చుని ఈ అన్నాన్ని ఆహారాన్ని అంతనే పచనం చేసేవాడు ఎవడు ఆ ఈశ్వరుడు మనందరి ఉదరములు ఆ ఈశ్వరుని అనేక బాహూదర వక్ర నేత్రం వక్రము అంటే ముఖ వదనము మొత్తం ఫేస్ నేత్రం అంటే చూపులు మన కళ్ళ ద్వారానే ఈశ్వరుడు చూస్తాడు ఈశ్వరుడు ఆయనకి కళ్ళు లేవు కానీ చూస్తాడు పశ్చ్యచక్షు పశ్యత్యచక్షు అచక్షు కళ్ళు లేవు కానీ పశ్యతి చూస్తాడు సశృణోత్య కర్ణ చెవులు లేవు కానీ వింటాడు అదిదో మహిమ అనుకుంటారు మహిమ కాదండి మహిమ కాదు ఏం కాదు తెలుసుకోదగ్గ విషయం మనందరి చూపులతోటి చూచేవాడు ఈశ్వరుడే మనందరి చెవులతో వినేవాడు ఈశ్వరుడే పశ్యత్యచక్షు సశృణోత్య కర్ణ అపాణిపాదో జవనోగ్రహీత అనేది శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం అపాణి పాద చేతులు లేవు కానీ గట్టిగా పట్టుకుంటాడు మన చేతులతో పట్టుకుంటాడు కాళ్ళు లేవు కానీ వేగంగా పరిగెడతాడు జవన వేగంగా పరిగెడతాడు మన కాళ్ళతో పరిగెడతాడు సో సకల జగత్తులో ఉండే ప్రాణుల యొక్క ఉదరములు బాహువులు వక్రములు నేత్రములు అవన్నీ నీవే ఆ విధంగా నేను చూస్తున్నాను పశ్చామిత్వా ఇంకా ఎలాగ చూస్తున్నాను సర్వత నిన్ను అంతటా చూస్తున్నాను ఐమ్ సీ ఐ సీయూ ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే అదే ఈశ్వరుడే ఇది అంటే అంతటా వ్యాపించి అనే విషయాన్ని చాలా అందంగా పోయిటిక్గా చెప్తారు ఇప్పుడు ఉదాహరణకి ఓ కథ ఉంటుంది భాగవతంలోనూ ఎక్కడో కథ ఉంది నారదుడు ఏం చేశాడంటే రుక్మిణి ప్రసాదానికి వెళ్ళాడు వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయన పలకరించి అక్కడ ఏదో ఆతిథ్యాన్ని స్వీకరించి శ్రీకృష్ణుడు అక్కడే ఉండిపోయినాడు ఈయన గబగబ గబ గబే కొంత దూరం చకచకచకా మహావేగంతో ఆకాశ మార్గాన పక్కనే ఉన్న సత్యభామ ప్రసాదానికి వెళ్ళాడు వెళ్ళేప్పటికీ శ్రీకృష్ణుడు అక్కడ ఉండడానికి వీరు లేదు రుక్మిణి గృహంలో ఇప్పుడే చూశాడు శ్రీకృష్ణుడు నారదుడు అంటే దేవరషిగ్గా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అలా వెళ్ళడం నడిచి రావాలి ఆయన నడిచోళ్ళైతే బయటకు వచ్చి గుర్రమో లేకపోతే రసమో ఎక్కి మళ్ళీ సత్యభామ ప్రసాదానికి రావాలి ఓ కిలోమీటర్ దూరం దాటుకుని ఆయనకి వెళ్ళలేదన్నా పరిగెత్తుకొచ్చినా పది నిమిషాలు పడుతుంది నారదు మహర్షి అర నిమిషంలో అక్కడ ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడు అక్కడ కూడా ఈయన రావోయ్ మహర్షి అని అక్కడ కూడా స్వాగతం చెప్తాడు ఈ రకంగా ఆయన ఇంకొక ఇంకొక పత్ని అష్టపత్ని కదా ఇంకొక పత్ని గృహానికి వెళ్తాడు వెళ్తే అక్కడ మళ్ళీ ఉంటాడు ఈయన ఈయన సర్వత్రా ఈయనే ఉన్నాడు అని ఆ భాగవతంలో వస్తుంది దాని అర్థం ఏంటంటే మామూలుగా సినిమా డైరెక్టర్కి అప్పచెప్పినట్లయితే ఇక్కడ మాయమైపోయాయి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనేది ఒక మహిమ దాన్ని వర్ణిస్తారు పౌరాణికులు కూడా అలాగే వర్ణిస్తూ ఉంటారు తప్పులేదు అలా వర్ణించవచ్చు యోగశక్తి యోగమాయ వలన భగవానుడు ఒకచోట అంతర్ధానము చెంది ఇంకో చోట ప్రత్యక్షమయ్యాడు అని చెప్పడంలో విరోధమేమీ లేదు కానీ అంతకంటే అందంగా ఆ స్టోరీలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవడానికి చా అవకాశం ఉన్నది అదేమంటే ఈశ్వరుడు అంటే ఒక పరిచ్ఛిన్నమైన రూపము కాదు అన్ని రూపములు ఈశ్వరుని రూపములే కనుకనే ఆయనకి విశ్వరూపుడు అని పేరు వచ్చింది విశ్వం అంటే అన్ని సకల కనుక ఎక్కడ అసర్వవ్యాపకుడు అని ఆ సర్వవ్యాపకత్వము అనే ధర్మాన్ని ఆ కథ రూపంగా కవితారూపంగా అలా చెప్తూ ఉంటారు కవులు కాబట్టి నిన్ను నేను అంతటా సర్వత్రా నిన్నే చూస్తున్నాను తర్వాత అనంత రూపం ఎన్ని రూపాలున్నాయి నీకు ఎన్ని రూపాలున్నాయంటే లెక్కలేనన్ని రూపములు గలవు ఇన్ని రూపములు ఈశ్వరుడివి అని ఎవరైనా లెక్క ఈ సృష్టిలో ఎన్ని రూపములు ఉన్నాయో ఆ రూపములన్నీ కూడా ఆ ఈశ్వరుని రూపములే తర్వాత నాంతన్న మధ్యన్న పునస్తవాదిని సో నేను నీ నీకు బిగినింగ్ కానీ మిడిల్ కానీ ఎండింగ్ కానీ నేను కనలేకున్నాను చూడలేకున్నాను ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక రూపము ఉన్నట్లయితే ఏ రూపమైనా రాణి రూపము కావచ్చు లేక చెట్టు కొండా మొదలైనటువంటి ప్రాణములైన రూపము కావచ్చు రూపం ఏదైనా కూడా ఒకచోట ఆరంభమై ఇంకో చోట అంతమవుతుంది మధ్య ఇప్పుడు హిమాలయాలు తీసుకోండి పెద్ద రూపం అది అది అటు ఆఫ్ఘనిస్తాన్లో ఆరంభమవుతుంది హిందూ కుష్ మౌంటైన్స్ అనో ఏదో అంటారు ఆ పర్వత శ్రేణి అలా వచ్చి వచ్చి వచ్చి హరిద్వార్ హృషికేశ్ అది మధ్య భాగంలో ఉంటుంది అలా వెళ్ళి వెళ్ళి అటు బర్మా దగ్గర ఎక్కడో అంతమవుతుంది అస్సాంలో అవన్నీ దాటుకుంటూ అరుణాచల్ ప్రదేశు అంతా దాటి బర్మా దగ్గర ఎక్కడో అంతమవుతుంది అంతటి విస్తృతి కలిగిన ఆ రూపము హిమవత్ పర్వతం అంత పెద్ద రూపమైన ఆది మధ్య అంతము ఉంటాయి కానీ నీ రూపానికి నేను ఆది మధ్యము అంతము కనలేకున్నా కన కన అంటే చూచుట నాకు కనపట్టు కానవచ్చుట లేదు అంటే ఈశ్వరుని రూపములు ఎన్నున్నాయి అనంతముగా ఉంటాయి అవేమీ ఒక హద్దు అనేది ఏమీ లేదు నిజానికి ఈ అనంతత్వాన్ని మీరు అర్థం చేసుకోవడంలో కష్టమేమీ లేదు ఎలాగంటే ఇప్పుడు రెండు ప్యారలల్ మిర్రర్స్ పెట్టారనుకోండి ఎగ్జాక్ట్లీ ప్యారలల్ ప్యారలల్ మిర్రర్స్ రెండు అద్దములు ఎగ్జాక్ట్గా ప్యారలల్గా పెట్టాలి తర్వాత అద్దములు కూడా క్వాలిటీ పెర్ఫెక్ట్ గుడ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అంటే ఇంకా డిస్టార్షన్స్ ఎబరేషన్స్ ఏమి ఉండకూడదు అలాగంటే రెండు అద్దాలు పెట్టి ఆ మధ్యలో ఎవడైనా ఒక నిలబడితే లేకపోతే ఏదైనా ఒక రూపాన్ని మధ్యలో పెడితే ఇటువైపు ఎన్ని ప్రతిబింబాలు ఉంటాయో తెలిసినా అనంతములైన ప్రతిబింబాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మళ్ళీ అనంతములైన ప్రతిబింబములు ఉంటాయి అది కాబట్టి ఇన్ఫినిట్ థిరిటికల్గా కూడా మీకు ఇన్ఫినిట్ ఇమేజెస్ ఫార్మ్ అవుతాయి థియరిటికల్గా ప్రాక్టికల్గా కూడా మీకు ఎన్ని ఉన్నాయి అంటే లెక్క పెడుతున్న ఒక ఆ లెక్క అది తెవలదు కన్ను కొంతవరకు చూడగలుగుతుంది ఏదో వందో నూట చూడగలుగుతుంది ఇంకా పైన కన్ను చూడలేదు కానీ ప్రతిబింబాలు అలా సాగిపోతూనే ఉంటాయి సో ఆ ప్రతిబింబాలన్నీ ఎవరివి ఆ మీ మధ్యలో నిలబడ్డాడు చూడండి వాడివే ఆ ప్రతిబింబాలని అదేవిధంగా ఈ సృష్టిలో ఎన్ని రూపములు గలవో అవన్నీ కూడా ఆ ఈశ్వరుని రూపములే అవన్నీ కూడా ఇవి ఎలా దీన్ని ఎలా వర్ణించవచ్చు అంటే ఒక కోటి హిమబిందువులు హిమ బిందువు అంటే మంచు చుక్కలు మంచు పడుతుంది కదండి తెల్లవారుజామున శీతకాలంలో ప్రతి ఆకు మీద ప్రతి కొమ్మ మీద రెమ్మ మీద ఈ మంచు బిందువులు ఉంటాయి అటువంటి ఒక కోటి మంచు బిందువులలో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుడు ప్రతిఫలిస్తాడు ప్రతి మంచు బిందువులోనూ ఒక సూర్యుడు ప్రతిఫలిస్తే ఎన్ని సూర్యులు ఉన్నారు ఈ ఉద్యానంలో అంటే కోటి సూర్యులు ఈ ఉద్యానంలో కనబడుతున్నారు కాబట్టి ఆ సూర్యుడు కోటి బిందువులలో తానే ప్రకాశిస్తున్నాడు అని మీరు చెప్పవచ్చు అదేవిధంగా మనందరము సకల ప్రాణులు అనేక బిందువులు ఒక్కొక్క బిందువు వంటి వారు ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క బిందువు అటువంటి బిందువులు ఎన్నున్నాయి అనంతములైన బిందువులు గలవు ఆ బిందువులన్నిటి ఎందు ఈశ్వరుడు అంతర్యామి రూపంగా ప్రతిఫలిస్తూ ఉన్నాడు కాబట్టి అనంత రూపం నాంతం కాబట్టి ఇప్పుడు కోటి బిందువుల సూర్యుడు ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు ఈ సూర్యుడు ఎక్కడ ఆరంభమైనాడు ఎక్కడ మధ్య ఎక్కడ అంతం ఎక్కడా అనేది మీరు చెప్పలేరు కాబట్టి ధ్యాంతములు లేని విధంగా ఈ ఈశ్వరుని యొక్క ప్రతిఫలనము అనంతమైన రూపముల ఎందు కలదు ఎలాగంటే ఇప్పుడు సర్కిల్ తీసుకోండి ఆ సర్కిల్కి రేడియస్ వ్యాసార్థము అంటారు రేడియస్ అది ఫైనైట్ అంటే ఒక ఫిక్స్డ్గా ఒక స్థిరమైన రేడియస్ ఒక ఒక సెంటీమీటర్ ఒక మీటర్ లేకపోతే వన్ కిలోమీటర్ మీరు ఎంత పెద్ద సర్కిల్ తీసుకున్నా పరిమితమైన ఆ వ్యాసార్ధముగా సర్కిల్ అయితే దానికి ఒక సెంటర్ ఉంటుంది పరిచ్ఛిన్నమైన వృత్తానికి ఎన్ని సెంటర్స్ ఉంటాయి ఒకే సెంటర్ ఉంటుంది కానీ ఆ వృత్తము యొక్క వ్యాసార్ధము రేడియస్ ఇన్ఫినిట్ అనుకోండి సపోజ్ ఇన్ఫినిట్ అప్పుడు దాన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు అలా పెంచి పెంచి పెంచి ఒక లిమిట్ లిమిట్లెస్ రేడియస్ తల్లిది లిమిట్ లిమిట్లెస్ రేడియస్ ఇన్ఫినిట్ రేడియస్ అనుకోండి అప్పుడు ఆ సర్కిల్కి అట్ ఎవ్రీ పాయింట్ సరే ఒక సెంటర్ ఉంటుంది ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ సెంటర్స్ ఎవ్రీ వేర్ ఇట్ విల్ హ్యావ్ ఎ సెంటర్ ఈశ్వరుడు ఆ ఇన్ఫినిట్ రేడియస్ ఉన్న సర్కిల్ వంటి వాడు ఆయనకి ఎవరివేర్ ఇన్ ఎవరీ హార్ట్ ఈశ్వర హీ హ్యాజ్ ఎ సెంటర్ ఇన్ ఎవరీ హార్ట్ హీ హ్యాజ్ ఎ సెంటర్ మీరు ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు నేను సూర్యుడు హిమబిందువుల దృష్టాంతం చెప్పాను ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫినిట్ రేడియస్ అనే దృష్టాంతం కూడా ఆ చెప్పాను ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఏ ఈశ్వరుని రూపమై ఉన్నానో సకల ప్రాణులు కూడా సరిగ్గా అదేవిధంగా ఈశ్వరుని రూపములై ఉన్నారు ఇది ఒక మెడిటేషన్ ఒక ధ్యానము ఆ ధ్యానం ఎలా చేస్తామంటే ఇది చాలా విలువైనటువంటి ధ్యానము మనం ముందుగా మన హృదయంలో దర్శించు దర్శిస్తాము ఈశ్వరుడు నా హృదయమునందు ప్రకాశిస్తున్నాడు అనే ముందుగా ఆ తన హృదయంలో భావన చేస్తాము దానికోసం ఈశ్వరుని రూపము అదే అక్కర్లేదు ఎందుకంటే రూపము చలా చెదరైపోతుంది ఈశ్వర భావన భావనయే రూపము ఇంకా అక్కడికి షేప్స్ అవే అక్కర్లేదు ఇటువంటి మెడిటేషన్కి ఒక షేపు షేపు మీద మీరు రూప ధ్యానం మొదలు అసలు షేపు దగ్గరికి వచ్చేప్పటికే టైం తెవలదు అది ఆ షేపు నిలబడదు నెక్స్ట్ స్టెప్ ఉండదు ఇంకా ఫస్ట్ స్టెప్లోనే తలకాయ కనపడితే నడువు ఎగిరిపోతుంది నడువు కనపడితే కాళ్ళు ఎగిరిపోతాయి ఇంకా ఆ రూపం అక్కడే మీకు ఫిట్ కాదు కాబట్టి రూపభావన అక్కర్లేదు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే మీకు ఏ భావన ఉంటే ఆ భావన ఒక అతీంద్రియ శక్తి మహాశక్తికే ఈశ్వరుడు అని పేరు ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని ముందు అది భావన చేసుకోవాలి మనకి ప్రార్థన ఉంటుందంటే మనం బయటికి చూస్తే అందరూ మనుషులు పశువులు పక్షులు చెట్లు చేమలు మిత్రులు శత్రువులు కనపడతారు మనకి ఈశ్వరుడు ఎక్కడా కనపడ్డాడు లోపలికి చూసుకుంటే నేను నా నా కోరికలు నా భయాలు అవన్నీ కనపడతాయి తప్ప ఆ ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా కనపడ్డాడు మనకి లోపల ఈశ్వరుడు కనపడ్డు బయట ఈశ్వరుడు కనపడ్డు ఆ దృష్టిని మనం మార్చాల్సి ఉంటుంది కనపడలేదంటే మీరు చూస్తే ఉంటే ఉంటే కనపడతాడు అంటే ఉంటే కనపడడం కాదు మీరు చూస్తే కనపడతాడు ఉంటే కనపడడం అనే ప్రసక్తి లేదు ఎందుకంటే ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే ఇంకేది లేదు నా ద్వితీయమస్తి రెండవది లేదు ఉన్నది ఒక్క ఈశ్వరుడే కాబట్టి ఉంటే కనపడతాడనే ఆర్గ్యుమెంట్ పనికి చూస్తే కనపడతాడు చూడగలిగితే కనపడతాడు కాబట్టి ఆకాశము వంటి వాడు ఆకాశం ఉంటే కనపడుతుందనే సమస్య లేదు నేను చూడు చూడగలిగితే కనపడుతుంది కనపడడం అంటే తెలుస్తుందని అర్థం కాబట్టి తన హృదయంలో ఈశ్వరుణ్ణి అలా భావన చేస్తూ ఆ నా హృదయమునందు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుని అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే సకల ప్రాణుల యందు పశువులు పక్షులు సకల ప్రాణుల యందు క్రిమికీటకాదులయందు కూడా అదే ఈశ్వరుడు వారి ఆ ప్రాణుల హృదయమునందు ప్రకాశిస్తున్నాడు అని సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ మిత్రుని హృదయ మిత్రుల హృదయమునందు ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు ఫోర్త్ స్టెప్ శత్రువుల హృదయం నందు కూడా ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు ఫిఫ్త్ న్యూట్రల్ పీపుల్ అంటే మనకి ముక్కు ముఖం తెలియని వ్యక్తుల హృదయంలో కూడా ఆ ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు అది మెడిటేషన్ అలా ధ్యానం చేస్తాం కొద్దిసేపటికి అలా చేస్తే అప్పుడు ఆ మార్పు వస్తుంది హృదయంలో అప్పుడు క్రమంగా ఓ స్థితి వస్తుంది అప్పుడు ఏ స్థితి వస్తుందంటే మనుషులు పశువులు పక్షులు అని కాకుండా సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా కనబడుతున్నాడు అనేటువంటి ఆ వివేకము ఆ విషం మనకి నిర్మాణం అవుతుంది ఆ మెడిటేషన్ ఆ విధంగా ధ్యానం చేయటం ప్రారంభించాలి అప్పుడు మీకు సృష్టి అంతా కూడా చాలా ఈశ్వరుని చేత నిండి సో ఆనంద నిలయముగా భాషిస్తుంది సృష్టి మీకు దృష్టాంతం చెప్తా ఈ ఈ మెర్ర రూమ్ అని ఉంది ఈ అద్దముల గది మీరు గమనించాలో లేదో ఈ అద్దాల దృష్టాంతం నేను చెప్పాను కదా టెంపుల్స్లో ఇవన్నీ ఇక్కడ మనం పాఠంలో చెప్పుకునే వేదాంత సూత్రములన్నీ టెంపుల్లో ఏదో రూపంలో ప్రతిష్ఠితమై ఉంటాయి కానీ చిత్రం ఏంటంటే ఆ టెంపుల్ కట్టేవాడికి కానీ కట్టించేవాడికి కానీ అక్కడ పూజ చేసేవాడికి కానీ అక్కడ దర్శనానికి వెళ్ళే భక్తుడికి కానీ ఎవరికీ వీటి మీద దృష్టి ఉండదు వాళ్ళు తెలుసుకోరు పట్టించుకోరు టెంపుల్లో అద్దాల గది అని ఒకటి ఉంటుంది ప్రతి టెంపుల్లోనూ ఉంటుంది అది ఎక్కడో కడతారు ఆ కళ్యాణ మంటపానికి ఆ పక్కన ఎక్కడో అద్దాల గది అని కడతారు దానికి అలంకారాలు అవి చేస్తారు పువ్వులు పెడతారు ఈ హడావిడి తంతు తత్వం తక్కువను ఒకప్పుడు తంతే ఉంటుంది తత్వం మేముగా ఉండదు అప్పుడు ఏం చేస్తారంటే చాలా ఎలాబరేట్ రిచువల్ ఒకటి చేసి అదే ఉండి ఆ విగ్రహాన్ని మోసుకుని అద్దాల గదిలో ఓ పేట ఏదో వేసి అక్కడ పెడతారు పెట్టి ఏమో పూజలు వివిధ చేసాను అసలు అద్దాల గదిలో దేవుణ్ణి పెట్టడం ఎందుకని ఆలోచించుకోవచ్చు అద్దాల గదిలో దేవుడిని పెట్టడం ఎందుకంటే అన్ని రూపముల ఎందు ఆ దేవుడే ఉన్నాడు అనే సత్యాన్ని బోధించడం కోసం అద్దాల గదిలో పెడతారు అద్దాల గదిలో పెట్టినప్పుడు మీరు ఎటుకేసి చూసినా మీకు ఎవరు కనపడతారు దేవుడే కనపడతారు అందుకోసం పెడతారు ఈ దేవుణ్ణి తీసుకెళ్ళి అద్దాల గదిలో ఏదైనా దేవాలయంలో చూసారా మీరు అలాంటిది తిరుపతిలో ఏదో అలాంటిది ఏదో పెద్ద వ్యవస్థ ఉండే ఉంటుంది తిరుపతిలో ఉండే ఉంటుంది ఎక్కడా విజయవాడ కనకదుర్గ గుళ్ళో ఉందా ఓ శ్రీశైలంలో కూడా ఉంది దేవుణ్ణి తీసుకెళ్ళి అర్ధాల గదులో పెడతారండి దేవుణ్ణి అక్కడ కూర్చోబెట్టరా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ తిరిగి అయ్యో ఉయ్య ఉయ్యాలా చూసారా ఇలాగే తంత కింద దాన్ని వార్చేస్తారు తప్ప అసలు పాయింట్ మిస్ అయిపోయారు చూడండి అసలు పాయింట్ ఏమిటంటే అద్దాల గదిలో దేవుణ్ణి పెట్టినప్పుడు ఏటు ఎటు ఎన్ని రూపాలు కనపడతాయి అనంతమైన రూపాలు కనపడతాయి అన్ని రూపాలు ఏ రూపాలు అన్ని రూపాలు దేవుడి రూపాలే అది అద్దాల గదిలో కనపడుతుంది అది కాబట్టి ఎన్ని రూపాలు మీకు కనపడుతున్నాయో మనుషులు పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఆ దేవుని రూపాలే అనే విషయాన్ని భక్తులకి బోధించడం కోసం అద్దాల గది అని ఒక వ్యవస్థ చేశారు మనం అద్దాల గది మిగిలింది ఆ గదిలోకి దేవుణ్ణి తీసుకెళ్ళడం అలా ఊపడం తంతు మిగిలింది తప్ప తత్వం పోయింది బాడీ మిగిలింది స్పిరిట్ పోయింది దీనికి ఏదో ఒక ఈ మధ్యన ఎవరో మహాత్వ మాట అంటుంటే నేను అది గుర్తుపెట్టుకున్నాను మర్చిపోయాను సో ది ఏన్షియంట్ సేజెస్ ది ఓకే ది డెడ్ సేజెస్ హ్యాడ్ ఎ లైవ్ స్పిరిట్ the dead sages have the live spirit in the vishnu kalagarbha lo kalisi poyaru kani vallaki oka jvalantamaina a tatva vicharamu tatva jnanamu kaligundi vall the dead sages had the live spirit now the spirit is dead and so ఓన్లీ అలాగ అలాగేదో ఉంది అలాగంటే వాక్యం అరబిందో మహర్షి అరబిందోదే వాళ్ళు చెప్పారు ఇటువంటి వాక్యం ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ సో ఎనీవే సో మనకి తంతు మిగులుతుంది తప్ప దాని తత్వం స్పిరిట్ని మనం విస్మరిస్తే ఆఖరికి ఎందుకు చేస్తున్నాం ఈ అద్దాలగిరి వ్యవహారం ఎందుకు చేస్తున్నాం అంటే దేవుడికి చేసే అనేక సేవలలో ఇదొక సేవ దానికి సేవ పేరు పెట్టి ఆర్జిత సేవ ఆర్జిత మీన్స్ వాట్ ఆర్జిత అంటే అర్థం ఏంటండి ఆర్జిత అంటే సంస్కృత పదానికి అర్థం నాకు తెలుసు కానీ అది దేవాలయ సందర్భంలో ఎలా వాడుతున్నారో నాకు అర్థం కాలేదు ఆర్జిత అంటే సంపాదించబడినా ఇప్పుడు మీరు డబ్బు సంపాదించారనుకోండి ఆ డబ్బుని ఆర్జితము అంటారు మీరు మీరే సంపాదిస్తే దాన్ని స్వార్జితము అంటారు తండ్రి గారు తాత సంపాదిస్తే దాన్ని పిత్రార్జితము అంటారు పిత్రార్జితంలో కొడుక్కి వాటా ఇచ్చి తీరాలి స్వార్జితంలో ఇవ్వకపోయినా పర్లేదు అది మళ్ళీ దాంట్లో కొంచెం లేదలు కూడా ఉంది ఆర్జితము దేవుడి దగ్గర ఆర్జిత సేవ అంటే ఏదో ఉంటుంది సంథింగ్ విల్ దిదే ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ సో ఆరోగ్యంగా దాన్ని మనం మార్చుకునే స్పిరిట్ని వదిలేసుకుంటే మనకి డెడ్ లెటర్ మిగులుతుంది లైవ్ స్పిరిట్ పోయి డెడ్ లెటర్ మిగులుతుంది అలా ఉండకూడదు మనకు ఆ స్పిరిట్ ఉండాలి ఆ స్పిరిట్ ఏమిటంటే రూపములన్నీ భగవాను రూపములే దట్ ఈస్ ది స్పిరిట్ మనకి మైక్ పనిచేసి ఎన్ని చెతను అదే అయితే కూర్చోండి ఇంకేమీ మీరు చింత చేయకండి కాబట్టి ఇంకో కొంతసేపు ఈ వెళుతుడితో కాలక్షేపం చేద్దాం వెనకాల దీపం కూడా ఉందిగా కాబట్టి రూపములన్నీ ఈశ్వరుని రూపముని ఇప్పుడు మీరు ఇంకొక సంగతి గమనించండి ఒక అద్దాల గది ఉందనుకోండి ఈ అద్దాల గదిలో ఏదైనా చిన్న దీపం ఎక్కడ పెడితే నా ముఖం మీకు అందరికీ కనపడితే మీరు హ్యాపీగా క్లాసు నడిపించగలుగుతారు ఇదో చెప్తాను మీరు ఈ అద్దాల గది అనే దాని మీద రెండు దృష్టాంతాలు చెప్తాను చూడండి అద్దాల గదిలోకి ఒక వివేకవంతుడైన మనిషి ప్రవేశించాడు ప్రవేశిస్తే అతనికి ఎటు చూసినా రూపాలే రూపాలుగా కనపడ్డాయి కానీ అతడు వివేకవంతుడు కనుక అతనికి తెలుస్తూ ఉంటుంది ఏమని ఈ రూపాలన్నీ నా రూపములే అని తెలుస్తూ ఉంటుంది అంతే కదండి అది ఇక్కడ పెట్టేయండి యా థ్యాంక్ యూ ఇమాజిన్సే నేను పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ సో ఆ రూపములన్నీ నా రూపములే అని ఆ వివేకవంతుడు తెలుసుకోగలుగుతాడు అంతే కదండి ఎవంటే అద్దాల గదిలోకి ఈ దృష్టాంతాన్ని మీరు సరైన స్పిరిట్లో తీసుకోవాలి రాంగ్ స్పిరిట్లో తీసుకోవడం తీసుకోరాదు సరైన స్పిరిట్లో తీసుకోవాలి మీరు ఊహించండి అద్దాల గదిలోకి ఒక కుక్క బై మిస్టేక్ ప్రవేశించిందనుకోండి లేకపోతే ఏదైనా ఒక కుక్కని ఎవడైనా తీసుకెళ్ళి ఆ అర్థాల గదిలో విదిలిపెట్టేసాడనుకోండి గాడ్ ఫర్మిట్ అలా ఎన్నడో చేయకూడదు ఒకవేళ చేస్తే ఆ కుక్క ఏం చేస్తుంది చుట్టూ చూస్తుంది చూస్తే దానికి ఎన్నెన్నెన్నెన్నో రూపాలు కనపడతాయి కానీ అది ఏమనుకుంటుందో తెలుసిన ఈ రూపములన్నీ కూడా తన శత్రువులు అనుకుంటున్నది కుక్కకి ఈ టెరిటోరియల్ దృష్టి ఎక్కువ నా టెరిటరీలోకి ఇవన్నీ చొచ్చుకు వచ్చేటువంటి కుక్కలు ఎన్నున్నాయో అని దానికి భయం వేస్తుంది వివేకవంతుడికి ఏమవుతుంది ఓహో ఇవన్నీ నా రూపములే అని వివేకవంతుడు ఏం చేస్తాడు ఆనందంగా నవ్వుతాడు ఆ రూపాలన్నీ చూసి ఎన్ని రూపాలున్నాయో నాకు అని నవ్వుకుంటాడు కానీ కుక్క ప్రవేశించిందనుకోండి అదేం చేస్తుందంటే ఈ అనేక రూపములను చూసి ఈ రూపములన్నీ నా రూపములే అనే వివేక జ్ఞానం దానికి ఉండదు ఏమనుకుంటుంది అది ఈ రూపములన్నీ నాకు ముప్పును తెచ్చిపెట్టడం కోసం వచ్చినటువంటి ఇతరములైన కుక్కలు అనే భేదభావాన్ని కలిగి ఉంటుంది దీన్ని భేద దృష్టి అంటారు ఆ కుక్కలను మిగిలిన రూపములను తనకంటే భిన్నమైన ప్రాణులుగా అది పరిగణిస్తుంది ఆ భేదృష్టి ఎప్పుడైతే భేద దృష్టి కలిగిందో భయం వేస్తుంది ద్వితీయ భయం భవతి ఆ కుక్కకి భయం వేస్తుంది ఏమిటి భయము నా టెరిటరీ ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ చొచ్చుకు వచ్చేస్తున్నాయి నాకు ఇబ్బందిని కలిగిస్తాయి ఇవి నాకు హానిని తలపెడతాయి అని దానికి భయం వేస్తుంది ఎప్పుడైనా మనిషికి భయం వేస్తే ఆ భయం నుంచి హింస పుడుతుంది హింస చేస్తున్నాడు అంటే వాడు భయం చేత హింస చేస్తాడు ఇంకోహడిని తింటుతున్నాడు అంటే ఎవరిని తిడతామో వాడికి మనం భయపడతాం అనమాట ముందు భయపడి తర్వాత తిడతాం అలాగే ఇంకోహడిని చేయి చేసుకున్నాడు అంటే వాడికి భయపడి వాడిని చేయి చేసుకుంటాడు ఆల్ వైలెన్స్ హింస కూడా అది భయం నుంచి పుక్కుతుంది ఎప్పుడైతే వీడు భయపడ ఈ కుక్క భయపడుతుందో అది అని హుంకరిస్తుంది భో అంటుంది భౌ అంటుంది ఇలాగా గుర్ అంటున్నాయి అనేప్పటికీ ఆ మిగిలిన కుక్కలన్నీ కూడా గుర్రులు అంటాయి అనేప్పటికీ ఇది ఏమనుకుంటుంది చూడండి నేను గుర్రులంటే అవి గుర్రులు అంటున్నాయి అని దాని భయాన్ని ఆ ఆ రూపములు కన్ఫర్మ్ చేస్తాయి ఇట్ గెట్స్ కన్ఫర్మ్డ్ ఎస్ ఇవి నా అని కన్ఫర్మ్ అయిపోతుంది దానికి అది ఆ శత్రువుని తట్టుకోలేక భౌ భౌ భౌ భౌ అరవడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే ఇది అరవడం ప్రారంభించిందో ఆ కుక్కలన్నీ అదే అదే వేగం అదే వేగంతో అదే ధ్వనితో అవి కూడా ఈ కథ ఎలా అంతమవుతుందంటే ఆ కుక్క మీరు అర్జెంటుగా దాన్ని అద్దాల గదిలోంచి బయటికి లాగకపోతే అది అద్దాల గదులోనే ఉండి ఆ కుక్కల్ని అటాక్ చేయడం ప్రారంభిస్తుంది అది అటాక్ చేస్తే అవి కూడా అటాక్ చేస్తాయి ఒక అరగంట అయ్యేప్పటికీ అది మురిగి మురిగి టాక్ చేసి చేసి చచ్చి పడిపోతుంది ఆ జాలీలో చూసారా భేద దృష్టి కలిగిన అవివేకీ అయిన ప్రాణి యొక్క గతి ఆ విధంగానే ఉంటుంది ఆ భేదృష్టిలో అంతటి మహాదోషము గలదు భేదదృష్టి అట్టిది కథ ఆ దృష్టాంతం ఏమిటంటే భేద దర్శనములో ఉండే దోషమును చెప్పడం కోసం వచ్చిన దృష్టాంతం కాబట్టి మనము వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనే దర్శనము మనకి భయహేతువు అవుతుంది వీళ్ళు మంచి వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు అనే దర్శనము భయహేతు అవుతుంది ఈ సృష్టిలో మిత్రులు లేరు శత్రువులు లేరు ఉన్నవాళ్ళందరూ ఆత్మస్వరూపులేరు ఆత్మస్వరూపులు తప్ప మరి మరి వేరే ఎవ్వరూ లేరు సర్వులు పురుషులు స్త్రీలు మన దేశం వాళ్ళు పరదేశం వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు ఇతర ప్రాంతం వాళ్ళు మన దేశం వాళ్ళు ఇతర దేశం వాళ్ళు మన మతం వాళ్ళు ఇతర మతాల వాళ్ళు మన రంగు ఇతర రంగుల వాళ్ళు మన జాతి ఇతర జాతుల వాళ్ళు ఎంతమంది మనుష్యులు ఉంటే వాస్తవానికి మనుష్యులతో మీరు దాన్ని పరిమితి కూడా చేయనక్కర్లా ఎన్ని రూపములు పశువులు పక్షులు కిరిమి కీటకములు మొదలైన ఎన్ని రూపములు ఉంటే అన్ని రూపములు ఈశ్వరుని రూపములే అని ఎవడైతే దర్శిస్తాడో వాడికే ఆ విశ్వరూప దర్శనము అనే అనే ఆ తత్వము అర్థమైనట్లు ఇక్కడ విశ్వరూప దర్శనము అనే దాని యొక్క తాత్వికమైన చింతన ఆ ఉంటుంది అదే అర్జునుడు అంటున్నాడు ఎటు చూసినా నువ్వే ఉన్నావు సర్వత అనంత రూపము ఇటువైపు చూస్తే కొంత దూరం వరకు ఈశ్వరుని రూపాలుండి ఇంకా పైన ఈశ్వరుడి రూపాలు కాని రూపాలున్నాయా అబ్బే అదేమీ లేదు మధ్యలో ఏదైనా కొన్ని ఈశ్వర రూపములు కానిలు ఉన్నాయా అదేమీ లేదు మధ్యలో అంతము కూడా లేదు వీటికి ఎక్కడ చూసినా నాకు నాలుగు దిక్కుల ఎందు ఈశ్వరుని రూపములే కనబడుతున్నవి భాష్యం దాము అనేక బాహూదర వక్రనేత్రం అనేకే బాహవ ఉదరా వ్రా నేత్రాన్ని చవ సబాహూదరవక్నేత్ర బహువ్రీహసమాసం అనేకములైన బాహువులు ఉదరములు ముఖములు వదనములు నేత్రములు కళ్ళు ఎవరికి ఉన్నాయో అట్టి నీవు అనేక బాహూదర వక్ర నేత్ర ప్రథమా విభక్తిలో ముందు విగ్రహవాక్యం చెప్తారు కానీ ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి తమ్ అనేక బాహూదర వ్ర నేత్రం సో అట్టి నిన్ను పశ్యామి వా మ్ అట్టి నిన్ను నేను చూస్తున్నాను వా అంటే త్వం అని అర్థం అట్టి నిన్ను నేను చూస్తున్నాను ఎక్కడ సర్వత సర్వత్రా అంతటా చూస్తున్నాను అనంత రూపం అనంతా రూపాన్ని అస్య ఇది అనంత రూప తమ్ అనంత రూపం ఈ ఈశ్వరునకు అనంతములైన రూపములు గలవు అనే విగ్రహవాక్యం ఆ వ్యుత్పత్తిని బట్టి అనంత రూప అని ప్రథమావిభక్తి తమ్ వేసుకుంటే ద్వితీయ విభక్తులది మారుతుంది నా అంతం అంత అవసాన సో అంతము లేదు ఆ ఈశ్వరు నాకు అంతం అంటే ఏమిటండి అవసానము అంటే ఫుల్ స్టార్ ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ టేబుల్ నో మోర్ టేబుల్ అంతం అయిపోయిందిగా అవసానం అయిపోయిందిగా దట్ ఇస్ కాల్డ్ అవసాన అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు నో మోర్ ఈశ్వర అది అవసానము అంతము అలా ఉందా అలా ఉందంటే వీడికి తెలుసుకోలేకపోయాడు ఈ తెలుగుతేటలు ఎలాంటి తెలుగుతేటలు అంటే ఆకాశము ఆకాశము ఆకాశము ఆకాశం ఇంకా పైన ఆకాశం లేదు ఆ పైన అన్న తర్వాత ఇంకా ఆకాశం లేకపోవడం ఏమిటి ఆకాశం సూర్యుడు దాకానే ఉంటుంది ఇంకా ఆకాశం ఉండదు ఆ పైన అన్న అంటే ఇంకా ఆకాశం లేకుండా ఎక్కడ కుదురుతుంది అదేవిధంగా ఈ అంతం అనేది ఈశ్వరులకు లేదు నా మద్యం మద్యం కూడా లేదు మధ్యం అంటే ఏమిటండి అసలు మధ్యం అంటే ఏమిటి మధ్యన్నామా ద్వయో అంతరం ఇప్పుడు కోటి అంటే అగ్రము అని కోటి కోటి అంటే కోన ధనుష్కోటి ఎప్పుడైనా విన్నారా ధనుష్కోటి ధనుస్సు యొక్క అగ్రము అని అర్థం ధనుష్కోటి ధనుస్సు ధనుస్సుకి అగ్రాలు ఉంటాయి ఒక అగ్రం నేల మీద పెడితే ఒక అగ్రం ఆకాశంలో ఉంటుంది మొత్తానికి ఆ ఊరు పేరు ధనుష్కోటి ఇప్పుడు లేదా ఊరు ఉందా సముద్రంలో కలిసిపోయిందేమో ఏదైతే ఉందో వాటెవర్ ధనుష్ కోటి అది కోటి అంటే అగ్రము ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి ఈ టేబుల్కి మధ్య ఉంటుంది ఎందుకు ఉంటుంది మధ్య బికాజ్ ఇటొక కోటి ఇటొక కోటి రెండు కోటి రెండు అగ్రములు ఉన్నాయి కనుక మధ్య ఉంటుంది సపోజ్ ఆకాశం ఉందనుకోండి ఈ ఆకాశానికి మధ్య ఎక్కడో చెప్పండి మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పలేరు ఎందుకంటే ఇటొక అంతము ఇటొక కోటి అటొక కోటి ముందు ఫిక్స్ చేస్తే కానీ మధ్య ఎక్కడో చెప్పలేరు కాబట్టి ఈశ్వరునకు సర్వ రూపములు ఈశ్వరుని రూపములే ఉండగా ఇక్కడతోటి ఈశ్వరుని రూపములు ఆగిపోయాయి ఇటువైపేమో ఇక్కడ ఈశ్వరుని రూపములు ఆగిపోయాయి అని మీరు నిర్ధారణ చేయగలిగితే ఆ తర్వాత సెంటర్ ఫిక్స్ అవుతుంది మద్యం ఫిక్స్ అవుతుంది అలాగా ఆది అంతములు లేనిదే మద్యమే లేదు కాబట్టి ఈశ్వరుడు దేవాలయం ఉందనుకోండి దేవాలయం కాంపౌండ్ వాళ్ళు దాటితే ఇంకే ఉండడు అనుకుంటే ఈశ్వరుడికి ఆది ఉంటుంది అంతము ఉంటుంది మద్యము ఉంటుంది అలాగేమీ లేదు ఆకాశానికి కాంపౌండ్ వాళ్ళు కడితే ఆకాశం ఉంటుందా ఉండదా కాంపౌండ్ వాళ్ళకి ఆవలా ఉంటుంది ఈశ్వరుడు కూడా ఆ విధంగా సర్వవ్యాపకుడే ఉంటాడు అని అభిప్రాయం న పునః తవ ఆది సో నీకు నేను అంతమును చూడలేకపోతున్నాను నీకు అంతము లేదు మద్యము లేదు ఆది కూడా నీకు లేదు తవ దేవస్యాం నా అంతం పశ్యామి దేవ అంటే ప్రకాశస్వరూపుడు ఆ ప్రకాశస్వరూపుడవైనా నీ యొక్క అంతమును నేను కనలేకున్నాను కనుట లేదు నాకు కనబడుట లేదు నా మద్యం పశ్యామి మధ్య కూడా నాకు కనపడుట లేదు అంటే మధ్య లేదని అర్థం మద్యం ఉంది కానీ నాకు కనపడటం కాదు నా నేను చూడలే కనలేకున్నాను అంటే నీకు మధ్య లేదు నా పునః ఆదిను పశ్యామి పోనీ అంతము మధ్యము నీకు కనపడలేదేమో ఆది నీకేమన్నా కనపడిందా అబ్బే అది కూడా నేను చూడలేకున్నాను హే విశ్వేశ్వర విశ్వరూపా అత్యాదరము వలన అంటే ప్రేమ భక్తి అధికమైనప్పుడు రెండు సంబోధనలు లేదా అతి సంభ్రమము ఎక్కువ ఆశ్చర్యం కలుగుట చేత కూడా రెండు సంబోధనలు వచ్చినవి